శ్రీగురుభ్యో నమ హరి ఓం రాణపతిమే ఉపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శ్రం తిదశ్రీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరా క్షేత్రజ్ఞామాద్ది భారత క్షేత్రక్షేత్రర్నం యత్త జ్ఞానం మతం మమ సిద్ధం క్షేత్రజ్ఞ నిత్యమేవ ఈశ్వరత్వం అది క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అని ఆ ఈ ద్వైతవాదులందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది అది ఎలాగో వాళ్ళు ఒక ఆయన అన్నాడు కూడా రోడ్డు మీద పోయేవాడు ఒకడున్నాడు వాడు రోడ్డు మీద పోతున్నాడు ఇదే కో కోస్కాహే మనిషి అతను నేను మహారాజునే అంటే ఎలా మహారాజేమో అక్కడ ఎక్కడో ప్రసాదంలో లోపల ఉంటాడు ఈ రోడ్డు మీద ఉన్నవాడు నేను మహారాజునే అంటే అది ఏమండదు ఆ మహారాజు వీడుతూ జైల్లో పెట్టారు అదే అనమాట ఆ రకంగానే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అంటే అది బాగుండలేదు కదా అంటే చూడండి ఈ డూవల్ వచ్చింది ఈ సమస్య ఈశ్వరుడు అంటే ఓ పెద్ద ఆయన అని మీరు అనుకుంటే క్షేత్రజ్ఞుడు అంటే ఓ చిన్నవాడు ఈశ్వరుడు అంటే ఓ పెద్ద చిన్నవాడు పెద్ద ఎలా అవుతాడు అక్కడొచ్చింది సమస్య ఈ పెర్సానిఫికేషన్లో వచ్చింది ప్రాబ్లం ఈశ్వరుడు అంటే ఒక పెర్సన్ కాదు ఓ పెద్ద కాదు ఈశ్వరుడు అంటే ఇట్ ఈస్ ది బీయింగ్ ఆఫ్ ది కాస్మాస్ జగత్తు యొక్క సత్త అది ఈశ్వరుడు అంటే జగత్తు యొక్క సత్త మరి జగత్ అంటే ఏమిటి మీకు కంటికి కనపడేవి నామరూపాలు సత్త కంటికి కనపడతాయి మీకు బిల్డింగ్లో పైన చేసిన అలంకారాలు కనపడతాయి లోపల ఫౌండేషన్ స్టోన్ కనపడతాయి అదేవిధంగా మీకు జగత్తు అనేప్పటికీ నామరూపాలు కనపడుతూ ఉంటాయి దాని సత్త మీకు కనపడత ఆ జగత్తు యొక్క సత్త ద బియింగ్ ఆఫ్ ది కాస్మాస్ అది ఈశ్వరుడు అంటే తత్వం అది ఒక తత్వం జెంట్లమన్ కాదు ఇక క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి బీయింగ్ ఆఫ్ ది పర్సన్ అది క్షేత్రజ్ఞుడు ఇక్కడ పర్సన్ ఉన్నాడు దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారము వీటన్నిటిని ముద్దగడితే ఓ పెర్సన్ ఒకటి బయటకు వస్తాడు ఆ పెర్సన్ యొక్క బీయింగ్ సత్త అది క్షేత్రజ్ఞ కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే సత్తా ఆ పెర్సనల్ ఆ పెర్సన్ ఉపాధిలో ఉన్నది ఉన్న సత్త దూ కాదు ఆ పెర్సన్ ఉపాధిలో ఉన్న సత్త ఈశ్వరుడు అంటే దూ అని అది ఈశ్వరత్వము అదే అంటున్నారుగా నతజ్ఞస్తే నిత్యమేవ ఈశ్వరత్వం ఈశ్వరత్వము అది మిస్టర్ డివైన్ కాదు డివినిటీ ఇంగ్లీష్లో కూడా ఈ సంస్కృతంలో లాగే ఈ సంస్కృతంలో మీకు అబ్స్ట్రాక్ట్ చివాలంటే అంటే ఆ తత్వము చెప్పాలి అన్నప్పుడు తా కానీ తత్వాని ఈశ్వరత్వము తత్వ ఆ మూడే ఉండలేండి ఈశ్వరత్వ ఆర్ ఈశ్వరత్ ఇంగ్లీష్లో కూడా అంతే డివైన్ డివినిటీ టీవై వస్తుంది టీవై వచ్చిందంటే అది భావార్థకమైన ప్రత్యయం భావ భావార్థక ప్రత్యయం ఆ స్టేటస్ని చెప్పే ప్రచయం జాలీ అన్నాడు అనుకోండి జాలీ అంటే హ్యాపీగా ఉన్నాడు అర్థం ఆ భావార్థక పదం కావాలంటే జాలీ And the, the, the status of being, jolly. Alaga, adhi tattvam adhi. Adhi vaka persam ka adhi. Adhi ishwaratvam, the divinity. So the being of cosmos, adhi ishwaratvam, the being of the person, individual. That is kletrajna. So as the being... They are of the same nature. Okay, swarun, adhi be inge, adhi be inge. But be ingil runrunta ya, vahat runta ya. Akkada maulika mayna bhaed. Be ingil runrunta ya nte dvaita mautunni, Vahat runta ya nte advaita mautunni, philosophy. Be ingil runrunta ya nte matam mautunni, Vahat ante philosophy mautunni. Be ingil runrunta ya nte lokum yavahara mautunni, ఒకటి అంటే సైన్స్ అవుతుంది చూసారు ఆ తేడా కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే క్షేత్రజ్ఞ తత్వం ఏదైతే కలదో అది స్వతహాగానే నిత్యముగా ఈశ్వరతత్వమే అయి ఉన్నది సిద్ధం అని చెప్తున్నాడు ఆ మాట ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పడానికి కాదు ముందు కూడా చెప్పాడు ఇక్కడైతే స్పష్టంగా చెప్తూనే ఉన్నాడు క్షేత్రజ్ఞంచాపి మాం బుద్ధి అని ఓ మహాత్ముడు ఈ శ్లోకాన్ని గురించి చెప్తావు చాపి అంటే ఛాయ్ ఛాయ్ ఛాయ్ అంటారు కదా అలా చెప్తున్నాడు ఇలా మీరు నేను ఉన్నాను చూడండి ఆ శ్లోకాన్ని మీరు అలాగా పరిహాసాజంగా చేయకూడదు అది చాలా గంభీరమైన శ్లోకము చా చాపి చా అంటే చాయ్ చాయ్ తిరావు చాలా అనుకోవడం తప్పది చాపి అంటే చా అపి ఎనివే సో ఇక్కడైతే అభేదానికి శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తూనే ఉన్నాడు ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాడు అనాదిత్వా నిర్గుణత్వాత్ ఇత్యాది ఈశ్వర వచనా ఈ మాట కూడా ఇంతకుముందు చెప్పి ఉన్నాడు ఇంతకుముందు చెప్పాడో లేకపోతే పైన వస్తుందో ఆ నెంబర్ చూసుకుంటే మేము తెలుస్తుంది సో ఈశ్వరుడు అంటే శ్రీకృష్ణుడే ఈశ్వర వచనము అంటే శ్రీకృష్ణుడే వచనం ఏమిటది అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయ అని శ్లోకం అయం అంటే వీడు అయం అంటే వీడు వీడంటే ఎవడు క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రజ్ఞుడు అవ్యయ పరమాత్మ ఈ క్షేత్రజ్ఞుడు ఎవరంటే వీడు వీడు పరమాత్మయే మామన్నట్టే శ్రీకృష్ణుడు మామంటే మరి పరమాత్మే కదా ఏ అవ్యయ వినాశము లేనివాడు సాధారణంగా మనం ఏమనుకుంటాం ఈశ్వరుడికి నాశము లేదు జీవుడు నశించిపోతాడు అని అనుకుంటాడు జీవుడు నశించండి దేహం నశిస్తుంది జీవుడు నశించండి దేహము కుట్టుట గిట్టుట కొరకే దేహము నశిస్తుంది కనుక ఆ దేహము నశించినప్పుడు ఆ దేహము యొక్క నాశము ఈ క్షేత్రజ్ఞుని యొక్క నాశముగా మనం స్వీకరించినట్లయితే అప్పుడు క్షేత్రజ్ఞుడు వేరు ఈశ్వరుడు వేరు క్షేత్రజ్ఞం నశిస్తాడు ఈశ్వరుడు నశించడు అని మీకు ఆ భేదము అనుభవ భేదం అనిపిస్తుంది అది తప్పది దేహము యొక్క నాశము జీవుని యొక్క నాశము కాదు దేహము యొక్క పుట్టుక జీవుని పుట్టుక కాదు కాబట్టి జీవుడు అవ్యయ వినాశము లేనివాడు పోనీ మంచిదే వినాశము లేనివాడే కానీ జీవుడు అల్పుడు దేవుడు అధికుడు అది కూడా అల్పము అధికము అనేది కూడా ఉపాధియే రూపము అధికము కూడా ఉపాధి అలాగా ఆ పైనుండే నామరూపాలు చూసినప్పుడు ఒకటి చిన్న నామరూపములు ఒకటి ఇంకొకటి పెద్ద నామరూపము అని అలా మీకు తేడాగా అనిపిస్తుంది ఆ చిన్న పెద్ద అనే తేడా మన మనస్సుకి ఆ చిన్న పెద్ద అనే ఆ విధంగా మనం అలవాటు పడుతుంటాం చిన్న పెద్ద అనే తేడాలు సైజుని బట్టి తేడాలు లేకుండగా భావన చేయటానికి మనం అభ్యాసం చేయాలి ఇప్పుడు బంగ ఇప్పుడు నెక్లెస్ ఉంది నెక్లెస్ చిన్నదిగా ఉంటుందా పెద్దదిగా ఉంటుందా చిన్నదిగా ఉంటుంది ఈ సైజు ఉంటుంది మెడ ఎంత ఉంటుందండి అది పేరు నెక్లెస్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి వర్ధానం ఎంత పెద్దదిగా ఉంటుంది బంగారం చిన్నదా పెద్దదా చెప్పండి మీరు చాలా బుద్ధిమంతులు చెప్పండి నాకు బంగారం చిన్నదా పెద్దదా ఆలోచన అసలు ఆ బుద్ధి బంగారానికి అప్లై అవ్వదండి అది నెక్లెస్ వడ్డానం లేకపోతే ఉంగరం లేకపోతే కంకణం వాటికి అప్లై అవుతుంది తప్ప బంగారానికి అప్లై కాదు అసలు ఆ ప్రశ్నలోనే దోషం ఉండదు అంటే ఆ బుద్ధి అలా ఆలోచిస్తూ ప్రతిదానికి సైజు బుద్ధి దేశబుద్ధి కాలబుద్ధి అది ఇప్పుడు నెక్లెస్ ఎక్కడ పెట్టుకుంటారు మెడకు పెట్టుకుంటారు చూడమని ఎక్కడ పెట్టుకుంటారు చూడ తల మీద పెట్టుకుంటారు బంగారం ఎక్కడ పెట్టుకుంటారు బంగారం పెట్టుకోవడం ఏమన్నా సార్ ఆ బుద్ధి సరికాదు దానికి నామరూపాలు జోడిస్తేనే అది దానికి ఒక స్థానం వస్తుంది దానికి చోటు దేశ బుద్ధి వస్తుంది ఆమరూపాలు జోడించాలి యునిసీ చిన్నదా పెద్దదా ఆకాశము చిన్నదా పెద్దదా చిన్నది కాదు పెద్దది కాదు ఘటాకాశము మఠాకాశము దీంట్లో చిన్నదేది పెద్దదేది అప్పుడు చెప్పచ్చు ఘటాకాశం చిన్నది మఠాకాశం పెద్దది ఆకాశము చిన్నదా పెద్దదో క్వశ్చన్స్ నో అలాగే ఈ చిన్న పెద్ద బుద్ధిని తీసి పక్కన పెడితే పరమాత్మకి క్షేత్రజ్ఞుడికి తత్వంలో భేదము లేనే లేదు అనాదిత్వాత్ నిర్గుణత్వా కాబట్టి మీరేం చేయాలి ఆ క్షేత్రజ్ఞుడు నుంచి క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కదా అయం క్షేత్రజ్ఞ అయం అవ్యయ వినాశము లేనివాడు తర్వాత క్షేత్రజ్ఞుడికి పుట్టుక చావు లేవు అని మీరు తెలుసుకోవాలి అనాదిత్వా అది అంటే దేహముకు ఆది ఉంటుంది క్షేత్రజ్ఞుడికి ఆది ఉండదు తర్వాత మనస్సుకి బుద్ధికి దేహము ఇంద్రియములు వీటన్నిటికీ కూడా సత్ప్రజస్తమో గుణాత్మకములుగా ఉంటాయి ఇప్పుడు దేహం ఉన్నది తమోగుణ ప్రధానంగా ఉంటుంది మ్యాటర్ ఇట్స్ కాల్డ్ ఉన్నాయి కాళ్ళలో మ్యాటర్ ఉంటుంది కానీ నడకుంటుంది కాళ్ళు నడుస్తుంది పొట్ట మీద నడవమంటే చాలా కష్టం ఉంటుంది కాళ్ళతో నడవమంటే టగటక్క నడుస్తాం కాబట్టి పొట్టలోనూ మ్యాటర్ ఉంటుంది కాళ్ళలోనూ మ్యాటర్ ఉంటుంది కానీ మ్యాటర్తో బాటుగా కాళ్ళలో నడిచే ఒక పవర్ ఉంటుంది అది రజోగుణము తర్వాత ్రెయిన్లో జ్ఞానం ఉంటుంది తెలుసుకునే ఒక శక్తి ఉంటుంది బ్రెయిన్ తోటి నడవకూడదు నిజైతేనే తల మీద నడిచేసి నేను బాగా నడుస్తున్నా అని చెప్పకూడదు ఇవాళ ఇలా తలకిందులుగా నడిచినా ఏదైనా మాట వలసి నడిచినా అదేదో వృష్టికాసనం వేసి సందర్భంలో వేస్తే వేయొచ్చు కానీ ఈ సున్నా ప్రాజెక్ట్ ఇట్ సంథింగ్ గ్రేట్ తలని నడవడానికి భగవంతుడు తల దేనికి పెట్టాడు ఇప్పుడు ఎద్దుంది ఎద్దు తల దేనికి పెట్టాడు దానికి ఏదైనా అడ్డొస్తే కొమ్మడానికి పెట్టాడు మనిషి తలది ఏమి మనిషి కూడా ఇలా కొమ్మడం ప్రారంభిస్తే మనిషి తలదేనికి పెట్టినట్టు అది కొమ్మడానికి పెట్టలేదు ఎద్దుకే అలా పెట్టాడు కౌడు అంటే కొమ్ములు ఉన్నాయి మనిషికి కొమ్ములు ఉండవు ఆ తలంతా బలంగా ఉండవు ఎందుకంటే మనిషి తల పెట్టింది దేనికి తెలుసుకోవడానికి పెట్టాడు విమర్శ చేసి తెలుసుకుంటాడు దాని పర్పస్ లేదు ఎక్కడ ఉంటుంది మేటర్ ఇక్కడ రక్తప్రసాదము అనేవి ఉంటాయి కానీ దాని మెయిన్ పర్పస్ సత్వము తెలియదు మూడు గుణాలు సో ఈ విధంగా ఈ ఉపాధి గుణములతో నిండి ఉంటుంది ఈ ఉపాధి ప్రకటమవుతూ ఉండే ఏ చైతన్యము అది నిర్గుణము ఉపాధి చిన్నది పెద్దది అవ్వచ్చు కానీ ఆత్మ చిన్నది కాదు పెద్దది కాదు తక్కువ శక్తి ఎక్కువ శక్తి అవ్వచ్చు కానీ ఆత్మ తక్కువ శక్తి కాదు ఎక్కువ శక్తి కాదు దానిలో ఈ భేద దృష్టికి సంబంధించినవి ఏవి కూడా దానికి అన్వయించవు కాబట్టి ఈ క్షేత్రజ్ఞ చైతన్యం ఏదైతే ఉందో ఇది సాక్షాత్తు పరమాత్మయే అని శ్రీకృష్ణు ఇంతకుముందు చెప్పి ఉన్నాడు దీని మీద అబ్జెక్షన్ పూర్వపక్షం ఇప్పటి నిమిషం పూర్వపక్షం మీరు ఓపిక పట్టాలి దాన్ని నిర్వహించాల్సి ఉంటుంది నేను నాకు ఓపిక ఉండాలి నాతో పాటు మీరు కూడా నన్ను ఏవసతీ సంసార సంసారిత్వాభావే శాస్త్రాది దోష సార్ ఇది ఇప్పుడు ఒక అబ్జెక్షన్ ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఉన్నాడు క్షేత్రజ్ఞుడు సంసార బంధంలో ఉన్నవాడైతే ఈ మోక్షశాస్త్రము గీతం చదువుకొని మోక్ష శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని పొంది వాడు సంసార బంధం నుంచి బయటపడాల్సి ఉంటుంది కానీ మీరేమంటున్నారు అసలు క్షేత్రజ్ఞుడు సాక్షాత్తు పరమాత్మయ్యే అంటున్నారు కాబట్టి ఇంకా క్షేత్రజ్ఞుడులో ఏ దోషము లేదు బంధము లేదు ఏమీ లేదు డైరెక్ట్గా పరమాత్మయ్యే క్షేత్రజ్ఞుడు కాబట్టి ఇంక వేదాంతం ఎవర కోసం వేదాంతాల ఇప్పుడు ఓ దేశం నేను ఆలోచే క్యానవీ ఐలాండ్స్ అని ఒక దేశం ఉంటుంది క్యానవీ ఐలాండ్స్ కానీ క్యాపిటల్ చిన్న చిన్న దేశం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు కానీ క్యాపిటల్ ఉంది ఇక్కడ థింగ్స్తో క్యాపిటల్ ఉంది అక్కడ ట్యాక్స్ ఉండదు నో ట్యాక్స్ ట్యాక్స్ కట్ట కాబట్టి కమర్షియల్ ట్యాక్సెస్ ఏమి కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ లాస్ అనే పుస్తకం ఉంటుంది ఆ ఉండదు ఎందుకు చూస్తున్నాం ట్యాక్స్ కట్టాలంటే పుస్తకం కాదు ట్యాక్స్ కట్ ట్యాక్స్ ఉన్నాయి నిజంగా ఈ విలువమే అది అది ఎలా వచ్చిందంటే దాని గవర్నర్ బ్రిటిష్ వాళ్ళు పాలించారు ఒకప్పుడు రాణి గారు విజిట్ చేయడానికి వెళ్ళారు బ్రిటిష్ రాణి ఉంటారుగా ఇప్పటికీ కూడా ఉంటారు ఇప్పటికి రాణి లేకపోయినా న్యూజిలాండ్ వెళ్ళారు మమ్మల్ని రాణిగారు ఒకప్పుడు న్యూజిలాండ్ని బ్రిటిష్ వాళ్ళు పాలించారు ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు దేవాంతపు ఎక్కడ న్యూజిలాండు ఎక్కడ ఇంగ్లండు వాళ్ళు అక్కడదాకా పోయి పరిపాలించారు సో ఆ కెనరీ ఐలాండ్స్ని పరిపాలించేవాడు బ్రిటిష్ గవర్నర్ ఉండేవాడు ఓసారి రాణి గారు వచ్చారు ఆమె అక్కడ మకాన్ చేశారు ఆ కెనరీ ఐలాండ్స్లో రాణి గారికి చాలా సౌకర్యాన్ని చేశారు వాడికి సంహవ్ షీ వాజ్ షీ వాజ్ వెరీ మచ్ ప్లీజ్ చాలా సంతోషాన్ని కలిగింది ఆవిడకి కలిగితే నేను వరం ఇస్తాను కోరుకోకుంది ఆ అంటే మా ఇక్కడ ట్యాక్స్ లేకుండా మీరు వరం వెళ్ళాలని చెప్పేసుకోండి అంటే సరే ఆవిడ వెంటనే బ్రిటన్ వెళ్ళి ఇంకీ పైన క్యానరీ ఐలాండ్లో నో ట్యాక్సెస్ అని ఆవిడ ఆవిడ పార్లమెంట్లో ఆవిడ ఆదేశం వచ్చింది ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నో ట్యాక్సెస్ కాబట్టి క్యానరీ ఐల్యాండ్స్కి వెళ్ళి ఎవరు లేక్స్ లాస్ బుక్ ఎక్కడా అంటే ఉండదు బుక్ ఆ విధంగా క్షేత్రజ్ఞుడికి బంధమే లేకపోతే ఇంకా మోక్షం కోసం శాస్త్రం ఒకటి అనవసరం కదా మరి గీత ఏమిటి మోక్ష శాస్త్రమే కదా ఇది మరి ఇది వేస్ట్ అది ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ కదా ఎందుకంటే ఇది వేస్ ఇది వేస్టం ఎలా అంటారు మీరు ఉండే వాక్యాన్నే మీరు చదువుకుంటున్నాం ఇప్పుడు క్షేత్రజ్ఞం చాటి మానవ బుద్ధి అనే మాట ఎక్కడ మీరు చదువుతున్నారు కదా అది దీంట్లోనే ఉందిగా ఈ శాస్త్రమే వేస్ట్ అని తేలింది ఇది బాగులేదు అది పూర్వపక్షం ద్వైతులు చెప్తారు ఈ పూర్వపక్షాన్ని చాలా బలంగా వాళ్ళు ఏమంటారంటే ఎలా ఈశ్వరుడు జీవుడు ఒక్కటే అయితే మరి ఈ భాగవతాలు భక్తులు ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎందుకు కదా ఈశ్వరుడు వేరు జీవుడు వేరైనప్పుడే ఈ శాస్త్రాలు భక్తిని బోధించేటువంటి పుస్తకాలు ఇవన్నీ ఉంటాయి భక్తిని నేర్చుకుని జీవుడు భక్తిని చేస్తాడు ఈశ్వరుని వేడ రెండు ఒకటే ఈ శాస్త్రాన్ని ఎందుకు వేస్ట్ అది తెలిసిందండి పూపక్షం ఏం లేదు సమాధానం నా ఈ అబ్జెక్షను ఇది అర్థవంతమైనది కాదు ఇది నిలబడే అబ్జెక్షన్ కాదు ఎందువల్ల సర్వై అభ్యుపగతవాత్ ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ ప్రశ్నకి రెండు రకాలుగా సమాధానం చెప్తారు ఒకటి ప్రౌఢవాదము అని అంటే ఏమిటి చూడు నువ్వు నాలో తప్పు పడుతున్నావు కదా ఈ తప్పు నీలోనూ ఉన్నది అని సమాధానం చెప్తాను మోడీ గారిని మీరు టూ థౌజండ్ టూ గుజరాత్ రైడ్స్ నడిచేయి కదా అంటే ఆయన ఏమంటారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ మీ సిక్ రైడ్స్ నడవలేదా అని అలాంటి సమాధానం ఇది అర్థమైందండి అలాంటి సమాధానం అంటే ఏమిటి నాలో తప్పు చూపిస్తావు నీలో నాలో ఏ తప్పు నువ్వు చూపిస్తున్నావో ఆ తప్పు నీలో కూడా ఉన్నది అని సమాధానం ఆ సమాధానం షోకే యుర్ సేమ్ బట్ బట్ ది బేసిక్ క్వశ్చన్ ఇంకా అది సెటిల్ అవద్దు దాంట్లో అది గమనించారా లేదా బట్ శంకరులు ని ప్రౌఢవాదము అంటారు అటువంటి ప్రౌఢవాదములో సమాధానం చెప్తున్నారు ముందు అలా చెప్తారు చెప్పి ఆ తర్వాత అసలైన సమాధానం చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఎలాగంటున్నారంటే చూడు మీ అబ్జెక్షన్ యాక్సెప్ట్ అవుతారు ఎందుకో తెలుసిన అందరికీ ఇదే సమస్య వస్తుంది క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒకడే అన్నప్పుడు శాస్త్రము వ్యర్థం అని కదా నువ్వు అన్నది క్షేత్రజ్ఞుడు వేరు ఈశ్వరుడు వేరుని కదా నువ్వు నీకు కూడా వస్తుంది సమస్య శాస్త్రము వ్యర్థం సమస్య నీకు వస్తుంది కాబట్టి కేవలము నాయ దోషాన్ని చూపించటము సరికాదు ఎలాగో చెప్పంటారా ఇప్పుడు భక్తి శాస్త్రము ఎందుకు ఈ భక్తి శాస్త్రం దేనికి నేను ఉంటే ముందే మీకు యాంటిసిపేట్ చేసి చెప్తున్నాను ఆ తర్వాత డిస్కషన్ నడుస్తుంది చాలా ఉంది డిస్కషన్ భక్తి శాస్త్రం దేనికి ఈశ్వరుని ఏడన భక్తి చేయాలి భక్తి చేస్తే ఏమిటవుతుంది వైకుంఠధామాన్ని పొందుతారు వైకుంఠధామం పొందుతే ఇప్పుడు ఏమవుతుంది అప్పుడు ఇంకా మనిషిగా పుట్టక్కర్లేదు అక్కడే ఉండిపోవచ్చు అదే మోక్షము మరి అప్పుడు ఈ భక్తి శాస్త్రం వేస్ట్ అవుతుందా కదా వేస్టేగా వాడు ఆ పుస్తకాలు ఏం చేయాలి అవతలు మరియ నాది వేస్ట్ అవుతుంది కానీ నీ ఇది కూడా వేస్ట్ అయింది అది అది అది రిప్లై ఇచ్చే పద్ధతి ప్రస్తుతాన్ని చూద్దాం సర్వై అభ్యుపగతవాత దాన్ని సంగ్రహవాక్యము అంటారు దాన్ని వివరిస్తున్నాను సర్వై ఆత్మవాది అభ్యుపగతో దోష న ఏకేన పరిహర్త్యోతి అందరూ ఆత్మ గురించి మాట్లాడుతున్నారు ఏదొచ్చి ఇక్కడ తేడా ఏంటంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు అని ఒకటి అంటారు కాదు ఆత్మ పరమాత్మ ఒక్కటియే అని మేము మొత్తానికి ఆత్మ గురించి మాట్లాడే ప్రతి వాటికి కూడా ద్వైతి కానీ అద్వైతి కానీ ద్వైతాద్వైతి కానీ ఎవడైనా సరే శాస్త్రము వ్యర్థమవుతారనే దోషము అందరికీ సమానంగా ఉంటుంది అందరికీ సమానంగా ఉన్న దోషాన్ని నేను ఒక్కనే ఎందుకు వదిలించుకోవాలి సర్వై అభ్యుకూలకం దోష ఏకేన పరిహర్తవ్య ఆ దోషం మీకు కూడా ఉంది కదా అది నేను ఒక్కనే ఎందుకు వదిలించుకోవాలి మొన్న న్యూస్లో అందుకే మీకు మోడర్న్గా మీకు దృష్టాంతం చెప్తున్నాను న్యూస్లో మోడీ క్షమాపణ చెప్పాలి అన్నారు అంటే ఆయన ఏమన్నాడంటే మీరు క్షమాపణ చెప్పాల్సింది సవా లక్షణం ఉన్నాయి ముందు దాని సంగతి చూడండి నాకు క్షమాపణ ఆ తర్వాత చూద్దాం అలాగే అన్నాడు శాస్త్రం వ్యర్థం అవుతోంది అది అది పరిహారం చేసుకో దాన్ని సెటిల్ చేసుకోను ఆత్మా పరమాత్మ వేరన్నా కూడా శాస్త్రం అర్థమవుతోంది దాని సంగతి చూసుకున్నావు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి శాస్త్రం అర్థం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అవై షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ శాస్త్రం దీన్ని ప్రౌఢవాదము అలా చెప్పాలి దాని కథం అభ్యుపగత ఇది అజెల్లాగా శాస్త్రం మాకు కూడా వ్యర్థం అవుతోంది మేము కూడా శాస్త్రం యొక్క వ్యర్థత్వమును స్వీకరిస్తున్నాము అనుకో అదేలాగా మాకు తెలియలే తెలియదు అది అది కూడా చెప్పండి వ్యర్థమగుట తెలుస్తున్నాను అంటే నా భాష అర్థం అవుతుందా ఇంకో పదం చెప్తా పట్టుకోండి ఆ పదం వైయత్యము వైయర్థ్యము ఓకే శాస్త్ర వైయర్థ్యము ఈ పైన వస్తూ ఉంటుందన్నమాట శాస్త్రము వ్యర్థమవుతా అది దోషం ఈశ్వరుడు జీవుడు ఒక్కడైతే శాస్త్రము వ్యర్థమవుతోంది అది దోషం దాన్ని పరిహారం చేయాలి నేను పరిహారం చేయాలి అద్వైతం ఒక్కడే పరిహారం చేయాలి అద్వైతికే ఉందా దోషం నువ్వు పరిహారం చేసుకుంటున్నావు అంటే వీడన్నాడు మాకెక్కడున్నాయా ఆ దోషం మా దగ్గర లేదే ఆ దోషం లేకపోవడమే ఉంది చూడండి త్మ సంసార సంసారిహారాభావ సర్వై ఏ ఆత్మవాది ఇష్యతే చూడండి ఈ ఆత్మ గురించి మాట్లాడి వాళ్ళందరూ కూడా ఆత్మజు మోక్షము చెప్తారు ఇప్పుడు ఈ ద్వైతుల మోక్షం ఎలా ఉంటుంది మీరు ఇక్కడ ఇది మానవ లోకంలో మానవుడిగా పుట్టిన ఆత్మ ఈ జీవాత్మ వీడేం చేయాలి యజ్ఞాలని చేసి పూజలు విచేసి నారాయణ యాగము మొదలైనవి చేయాలి తీర్థయాత్రలు కూడా చేయాలి చేసినట్లయితే ఖచ్చితంగా మనిషి దేహం పడిపోయినప్పుడు విమానం వస్తుంది మీరు జోక్ అనుకోదు ఇట్స్ జోక్ మీరు వేదాంతం బాగా విని విని ఉన్నారు కాబట్టి మీకు జోకులా అనిపిస్తుంది ఏదో మీన్ ఇట్ యాస్ ఎ జోక్ they are very serious about it vimanaavi avimanaavi chi yinni avimanaavi koochebada talpise si yinni avimanaavi koochebada don't say that i am joking with you he meek vedanta valla jokala alpadutonde they say it very seriously ho valo aap bishu voi cheptara neevu yevadu avuntara neevu vedanta ekkoyite lokamga cheptara పోయి చెప్తారు పురాణి చెప్పి వాడు చెప్తుంటే చూడాలి విమానము వచ్చును అని అలా చెప్తారు కాబట్టి ఆ విమానంలో పుచ్చబెట్టి ఆ తీసుకెళ్తారు ఏ హే హి అయ్యా దయచేయండి దయచేయండి అని కూడా అంటారు తీసుకెళ్తారు మధ్యలో అప్సర అసలు విమానంలో ఎయిర్ హోస్టేషన్ ఉంటారు కదా వాళ్ళు ఆ సీట్లు చేస్తారు వరూము ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మంచినీళ్ళు కూడా కొనుక్కోమని చెప్పే స్థితికి తయారయ్యేది ఎయిర్లైన్స్ అంత దుర్మార్డులు అయిపోయినారు కూడా మంచినీళ్ళు కూడా కొనుక్కోమనే నేను అడిగాను అమ్మగారు ఏమా మంచినీళ్ళు కొనాలా మీరు ఇస్తారా మేము ఇస్తాం నా ఇవే ఉండి ఇంకేం కావాలి ఇంకే ఉండడం ఇంకేం కావాలన్నా పైసలు ఇవ్వాలి ఓకే సో అక్కడ మంచినీళ్ళు అవి కూడా ఫ్రీగా ఇస్తారు అఫ్సరసలు ఉంటారు ఆ విమానం వైకుంఠంలో దిగుతుంది ఇంకా అక్కడ సంసారం ఉంటుందా ఉండదా వైకుంఠంలో ఉండదు దుఃఖం ఉంటుందా ఉండదు ఉండదు ఇంకా మోక్షం వాడికి అక్కర్లా సంసారము సంసారి ఈ వ్యవహారం అంతా కూడా ఇక్కడ వదిలిపెట్టేసాడు అంతేపోయింది అది వ్యవహారం అంతా కూడా ఇంకా వాడికి మోక్షం వచ్చేసింది అని మీరు చెప్తున్నారు కదా మరి వాడికి శాస్త్రం వ్యర్థమే కదా శాస్త్రం వ్యర్థమైంది కాబట్టి నీ దోషాన్ని నేనెందుకు పరిహరించాలి నువ్వెవరతో శాస్త్రం వ్యర్థం అంటారే దోషం నాయనంటావు నీ ఎందుకు కూడా ఉంది నువ్వు చూసుకోవాలి నువ్వు ఎలా పరిహరిస్తావో పరిహరించుకో నీవు పరిహరించడం అయిపోయిన తర్వాత నాతో చెప్పు నేను నా సంగతి అప్పుడు ఆలోచిస్తాను అని చెప్తాను నచ్చ తేషాం శాస్త్రనర్థక్యాది దోషప్రాప్తి అయితే దానికి వాళ్ళు సమాధానం ఏమంటారో అది కాదయ్యా శాస్త్రం వ్యర్థం అవుదు వైకుంఠం వెళ్ళిపోయిన వాడికి శాస్త్రం అక్కర్లేదు కానీ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి శాస్త్రం అవసరమే వాళ్ళకు ఉపయోగపడుతుంది వైకుంఠం చేరుకున్న వాడికి వ్యర్థం కాదు అని వాళ్ళు స్వీకరించారు మేము మేమేం చేతగాని వాళ్ళమా మాకు అదే ప్రిన్సిపుల్ అప్లై అవుతుందయా సేమ్ థింగ్ వీళ్ళు అప్లైకి వాళ్ళ అవసరం ఆత్మ పరమాత్మ కంటే అభిన్నము అని తెలుసుకుంటాడో వాడికి శాస్త్రం యొక్క ప్రయోజనం అయిపోయిందంటే ఇంకా వాడికి శాస్త్రం అక్కర్లేదు కానీ ఆ జ్ఞానం లేకుండా నేను పుట్టాను అని పాట పాడుతూ ఉండడం విషయాలు వాడికి శాస్త్రం అవసరం లేదు కాబట్టి శాస్త్రవైయ వైయ శాస్త్రవైయఖ్యము లేక శాస్త్రవైయర్థక్యము కూడా అనొచ్చు ఆ దోషము అది అందరికీ ఉంటుంది లేదా ఎవళ్ళకీ ఉన్నది తథా క్షేత్రే సతీ శాస్త్రా నిజమే ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిన వాడికి శాస్త్రం వ్యర్థమని మీకు ఎలా అయితే వ్యవస్థందో మాకు అలాగే ఉంటుంది ఏ మేము క్షేత్రజ్ఞులమున్నాము ఏ ఏ క్షేత్రజ్ఞులు తమ యొక్క ఏకత్వాన్ని సాక్షాత్కరించుకుంటారో వాళ్ళకి ఇంకా శాస్త్రం అక్కర్లేదు ఆ మంచిది వాళ్ళ విషయంలో శాస్త్రం వ్యర్థం అయిపోతుంది అయిపోతే మాకు అంగీకారమే అంగీకారమే ఎందుకంటే అవిద్యా విషయ అర్థవత్వం ఆ క్షత్రజ్ఞుడు తనకు పరమాత్మతో ఐక్యాన్ని తెలుసుకోలేక వాళ్ళ అజ్ఞానంలో ఉంటాడు అవిద్య అవిద్య తామస ప్రత్యయ అని ఈ మూడు రకాలుగా ఉంటుంది ఒకటి అగ్రహణము అన్యథాగ్రహణము సంశయ గ్రహణము మూడు రకాలుగా ఉంటుందని చెప్పాను కదా వాడికి శాస్త్రము వాడికి అవసరమే కాబట్టి శాస్త్రము ఎక్కడ ఎక్కడ సార్థకమవుతుంది అజ్ఞాని విషయంలో శాస్త్రము సార్థకమవుతుంది కాబట్టి ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాయి హెల్త్గా హెల్దీగా ఉంటాడు మంచి తందరుస్తు వాడు ఎందుకండి హాస్పిటల్స్ వేస్ట్ కదండి అంటే కరెక్టే వాడికి వేస్తే అయ్యా మీకు వేస్తే ఎందుకంటే మీరు తందరుస్తు ఉన్నారు కాబట్టి మీకు వేస్తే కానీ ఇంకో వాళ్ళు ఉన్నారే వాళ్ళకి వేస్ట్ కాదు వాళ్ళకి అవసరం నాకు ఎందుకునో అనిపిస్తుంది ఈ డైబెటీ క్లినిక్లు ఎందుకు నింపుతున్నారు చక్కగా కొంత బ్రౌన్ రైస్ అది తిని రోజు కొంచెం సైకిల్ దొక్కడం లాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే అయిపోయేదానికి వై షుడ్ దే హ్యావ్ డైబెటీ క్లినిక్ అని అంటే మీకు అక్కర్లేదా బాబు అది కావసరం చాలా వద్దు అలా ఉంటుంది కాబట్టి అజ్ఞానం ఉన్నవాడికి క్షేత్రజ్ఞ ఆత్మ పరమాత్మ ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించని వాడికి ఆ శాస్త్రము ఆవశ్యకము కాబట్టి ఎక్కాల పుక్కు వ్యర్థమా సార్థకం అనే ఉద్యమం ఎక్కాల పుష్పం అది సార్థకమా వ్యర్థమా అనే చెప్పండి ఇంకొకటి కావాలి యథాద్వైతి బంధావస్థాయామే శాస్త్రార్థవత్వం నుక్తావస్థాయా ఈ ద్వైతవాదులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ద్వైతవాదులు అంటే విష్ణు ద్వైతవాదులు ఉంటారు శివాద్వైతవాదులు ఉంటారు వాళ్ళలో మళ్ళీ వెరైటీ ఉంటాయి అద్వైతం అంటే ఒక్కటి ఉంటుంది ద్వైతం అంటే రడదలు ఉంటాయి ఇంకా ఎక్కువ ఉండాలి వీళ్ళందరికీ కూడా ఈ సమస్య తప్పదు ఏమిటి వాళ్ళు బంధంలో ఉన్నంత కాలము ఆ ద్వైత శాస్త్రాన్ని వాళ్ళు చదువుకుని ఆ యొక్క కృపను పొందే ప్రయత్నం చేసుకోవాలి వాళ్ళు వాళ్ళే మోక్షాన్ని పొందేస్తే ఇంకా శాస్త్రం వాళ్ళకి వ్యర్థమే అవుతుంది కాబట్టి అలాగే మాకు కూడా అంటే సరిగ్గా ఇదే విధంగా క్షేత్రజ్ఞ ఆత్మ యొక్క ఏకత్వాన్ని తెలియని వాడికి శాస్త్రము అత్యావశ్యకమవుతుంది ఆ ఏకత్వాన్ని తెలుసుకున్న వాడికి శాస్త్రము అక్కర్లేదు ఇప్పుడు భగవాన్ ఈ శాస్త్రాల అవసరమా అక్కర్లేదు ఆయనకి వ్యాకరణం కంఠస్థం చేసి లఘు కౌమిదంతా కంఠస్థం చేసి ఏ పదం ఎలా పుట్టింది ఇదంతా ఆయన అవసరం ఉందా అక్కర్లేదు మరి మన బ్రహ్మచారులకు కూడా అక్కర్లేదంటే అదనం వీళ్ళకి అక్కర్లేదని కాదు వీళ్ళు చదువుకోవాలి ఎప్పుడు తేలతో ఎప్పుడు తెలుసు నేను చదువుకుంటూ ఉండండి అప్పుడు తెలుసు తెలిసినప్పుడు తెలుసు ఇప్పుడు జ్వరం ఉన్నప్పుడు టాబ్లెట్లు వేసుకోవాలి అర్థం లేదా వేసుకోవాలి ఎంతవరకు వేసుకోవాలి మీరు వేసుకుంటూ మరి మాకు ఎలా తెలుస్తుంది తెలుస్తుంది ఇదే చరిత్ర మీరు వేసుకుంటూ ఉండండి జ్వరం తగ్గిపోతుంది అప్పుడు ఇంకా వేసుకోవాలి కాబట్టి కాబట్టి జ్వరం ముందు సార్థకమా అనర్థకమా సార్థకమైనది అది జనరల్గా ప్రయాణంలో వెళ్ళి వాళ్ళు కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ప్రయాణం చేసి వాళ్ళు నాలుగైదు మందులు సంఖ్యలో వేసుకుని పోతారు అది సార్థకమా అనర్థకమా ఏదో ఒక అంతా మోసామని వేస్ట్ అయింది మోయడం అని అనుకుంటారా అలా అనుకో పట్టుకెళ్ళిన ట్యాబ్లెట్స్ మళ్ళీ అలాగే పట్టుకొచ్చాం వేస్ట్ అయ్యింది వేస్ట్ అయింది అనుకోరు అది సార్థకం అయితేరాలని కూడా నియమం ఏం లేదు ఉంటే అలా ఉంటాయంట కాబట్టి శాస్త్రము వ్యర్థము వ్యర్థమోనుట అది యోగ్యమైన యుక్తియుమైన పూర్వపక్షము కాదు అది పూర్వపక్షం నను ఆత్మన బంధముక్త పరమాతవస్తుభూతే వైపినాం నేషా దాని మీద గౌరవపక్ష అంటున్నాడా అలా అడ్డగోలుగా అంటున్నారు మీరు ప్రౌఢవాదు మాకు సమాధానం చెప్పి మమ్మల్నిమో బల బలవంతంగా నెచ్చేస్తున్నారు మీరు అలా కాదా కొంచెం విన్నవా ద్వైతవాదంలో బంధము సత్యము మోక్షము కూడా సత్యము మీరు అద్వైతులు చెప్పండి జగత్తు సత్యమా కాదు అయితే మరి బంధం జగత్తు కదా కలిగేది జగత్తులో రాగద్వేషాలు ఉండడమే బంధము కాబట్టి బంధం కూడా మిథ్యా మోక్షం కూడా మిథ్యా కాబట్టి మీకు శాస్త్రం వ్యర్థం అవుతుంది మాకు వ్యర్థం కాదు ఎందుకని మాకు బంధం సత్యం మోక్షం సత్యం జగత్తు సత్యం కాబట్టి ఈ బంధం నుంచి ఆ మోక్షంలోకి పోవడానికి శాస్త్రము సాధికం మీకు జగత్తు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను జగత్తు మిథ్య బంధం మిథ్య మోక్షం మిథ్య కాబట్టి ఈ మిథ్యాబంధం నుంచి మిథ్యా మోక్షంలోకి వెళ్ళే శాస్త్రము వ్యర్థము అది కూడా మిత్య అవుతుంది మరి దోషం కాదు అని కోరు ఇప్పుడు చూడండి ఆత్మకి బంధముక్తావస్థలు ద్వైకవాదుల యొక్క సిద్ధాంతంలో మా అందరి సిద్ధాంతంలో బంధావస్థ ముక్తావస్థ సత్యములవి కాబట్టి బంధము సత్యం కనుక బంధం నుంచి విముక్తి కలిగించే శాస్త్రము సాధకము ట్యాక్స్ కట్టాలి కట్టి తీరాలి అప్పుడు ట్యాక్స్ వాస్ యొక్క బుక్ వెరీ యూస్ఫుల్ అలాగ అత హేయోపాధేయ తత్సాధన సద్భావే శాస్త్రాద్యర్థవత్వం సార్ కాబట్టి బంధము హేయము హేయము అంటే మనము దూరంగా పెట్టాల్సినది పరిహరించవలసినది హా అంటే త్యా త్యాగము విడిచిపెట్టుట ఓహాక్ త్యాగే ఓహాక్ త్యాగే అనే ధాతువు నుంచి హేయము దాన్ని విడిచిపెట్టవలసినది ఏమండి మోక్షము ఉపాధేయము అంటే పట్టుకోదగ్గది మోక్షాన్ని మనం పట్టుకోవాలి బంధాన్ని మనం విడిపించుకోవాలి కాబట్టి హేయము ఉన్నది బంధము హేయమేమిటి బంధము అది సత్యము సత్యము ఉపాధేయమేమి మోక్షము అది కూడా సత్యం ఓకే తత్సాధన బంధమును తొలగించుకుని మోక్షమును పొందడానికి సాధనలు ఉన్నాయి ఏమిటి సాధనలు ఈశ్వరుణ్ణి ఆరాధించుట నామమును జపించుట మంత్రమును జపించుట తీర్థయాత్రలు తర్వాత క్షేత్ర దర్శనము దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుని పూజ చేయటము అక్కడ కళ్యాణం చేయటము ఇవన్నీ సాధనము ఈ సాధనములన్నీ సత్యము సత్యం ఎవరి థింగ్ ఈజ్ రియల్ కాబట్టి శాస్త్రము సాధకమవుతుంది నాకు ద్వైతులకి మీ అద్వైతులకి సమస్య ఏమిటి అద్వైతున్నాం పునః ద్వైతస్ అపరమార్థత్వాత్ మీ అద్వైతులకి పరిస్థితి అలా లేదు ఎలా ఉంది పరిస్థితి ద్వైతము అంటే ఈ భేదము ఇది సత్యం కాదు పరమార్థం కాదు ఇదంతా కూడా హుళక్కి పరమార్థం కాదు అవిద్యాకరతత్వాత ఇదంతా కూడా కేవలము అజ్ఞానం చేతనే కల్పితమవుతోంది కల్పించబడుతోంది అజ్ఞానం చేత కల్పించబడింది అంటే అది యథార్థంగా లేదు యథార్థంగా లేదు కాబట్టి అజ్ఞానము చేతనే కల్పించబడుతోంది మీ అద్వైతులకి బంధావస్థాయాశ్చ ఆత్మన అపరమాధత్వే కాబట్టి ఆత్మకి బంధము కూడా యథార్థం కాదు ఆత్మకి బంధం కూడా కల్పితమే క్షేత్రజ్ఞుడికి కేవలము అజ్ఞానం వల్లనే బంధమున్నట్లుగా భాషిస్తోందని మీరు చెప్తారు కాబట్టి మీకు బంధం కూడా కల్పితమే కాబట్టి ఇప్పుడు శాస్త్రానికి సబ్జెక్ట్ మ్యాటర్ లేదు నిర్విషయత్వాత్ శాస్త్రం లేమి శాస్త్రం ఇది మోక్ష శాస్త్రం మోక్షం అంటే విడుదల దేని నుండి విడుదల బంధము నుండి విడుదల కాబట్టి మోక్ష బంధ మోక్ష శాస్త్రానికి సబ్జెక్ట్ ఏమిటి ఉంటుంది సబ్జెక్ట్ మ్యాటరు బంధము బంధము నుండి యూనివర్సిటీ దట్ ఈస్ ది సబ్జెక్ట్ matter. tax లాస్ కి సబ్జెక్ట్ tax calculation is its subject matter. ఆ రకంగా ట్యాక్స్ క్యాల్కులేషనే లేదనుకోండి ఇంకా ట్యాక్స్ రాసు అనే పుస్తకాలకి సబ్జెక్టే లేటండి అయిపోతుంది ఆ రకంగా బంధము సత్యం ఎప్పుడైతే కాలేదో ఆ బంధము నుండి విడుదల మోక్షము అనే సబ్జెక్టే ఉండదు ఇంకా దెట్ ఇస్ లో సచ్ సబ్జెక్ట్ నిర్విషయత్వా కాబట్టి శాస్త్రాజ్యా సత్యం కాబట్టి అద్వైతులకి క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఒకటే అని చెప్పి వాడికి ఈ శాస్త్రము వ్యర్థమవుతా అనే దోషము తప్పదు మాకా దోషం లేదు బంధం సత్యం మోక్షం సత్యం ఆ సత్యమైన బంధం నుంచి విడుదల పొంది సత్యమైన మోక్షాన్ని పొందేటువంటి సాధనమే శాస్త్రము అని అవి సత్యము కాబట్టి మా శాస్త్రము ఎప్పుడూ సార్థకమే అని పూర్వోషం నీకు మాట చెప్తా ఈ తరువాతి కాలంలో వచ్చిన ద్వైతులు శంకరాచార్యుల కంటే బలమైన పూర్వపక్షాలని వాళ్ళు చేయలేరు అద్వైతం మీద పూర్వపక్షాలని పూర్వపక్షం అంటే అబ్జెక్షన్స్ ఆయనే పెట్టారు అన్ని అబ్జెక్షన్స్ ఆయనే చెప్పారు ఆయన చెప్పిన అబ్జెక్షన్స్ కంటే బలమైన అబ్జెక్షన్స్ వీళ్ళకి తోచను కూడా తోచను ఎలా ఉందంటే ఆ ప్రతిపక్షంలో ఆయన చెప్పే మాటలను చూస్తే మన కేసు మన కేసు ఆయనకు బాగా తెలిసినట్టుంది మనకంటే ఎక్కువ అలా ఒక ద్వైతని అక్కడ నిలబెట్టి అద్వైతంలో క్షేత్రజ్ఞుడే పరమాత్మనే ఆ ఏకత్వానికి భిన్నంగా దానికి అపోజ్ చేసుకో దానికి వ్యతిరేకంగా నువ్వేదైనా పురోపక్షానికి ఉన్నాయి చెప్పబోయా అంటే ఇంత బాగా చెప్పలేడు అర్థమైందండి మంచిది ఇది చే అలా అన్నట్లయితే అదే అంగీకారము కాదు అందువల్ల ఆత్మన అవస్థాభేదానుపత్తే హే చాలా ఇంపార్టెంట్ భాష్యం ఇదంతా కూడా చాలా ఓపికగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఓపికగా ఈ అధ్యయనం చేసేప్పుడు ఒక ప్రకాశను మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది మనసులో నేను చెప్పాను మళ్ళీ ఏంటంటే ఇది ఒక ఫిలసాఫికల్ డిస్కోర్స్ అనే దానిక ముద్ర మీరు మీకు దానికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఫిలసాఫికల్ డిస్కోర్స్ దానికోలేదు సందేహమే కానీ సత్యమేమనగా ఫిలసాఫికల్ డిస్కోర్స్ అయినప్పటికీ కూడా ఇది చాలా సరళమైన విషయం ఇది ఇంట్లో జటిలంగా ఏముండదు సరళంగా ఉంటుంది తర్వాత జీవితానికి సంబంధించిన విషయం మీరు అర్థం చేసుకో సరళమైనది తెలుసుకోకపోతే మీరు జటిలమైనది మీకు తెలుసు మీరు తెలుసుకోలేరు గురికి తెలుసుకున్నాము అని మీకు భ్రమ కలుగుతుంది ఒక అంటే మీకు దృష్టాంతం చెప్తున్నాను ఒక ఆయన ఈ మూలాధార చక్రం నుంచి ఆ శక్తి ఆ కుండలి శక్తి ఇలా బయట లేచి ఈ ఇక్కడికి ఈ చక్రంలోకి వచ్చింది అనాహత పద్మం అది రేకులు ఉంటాయి ఆ కుండ రేపు మీద హిరీ ఆ పక్క రేపు మీద క్లీన్ ఆ పక్క రేపు మీద సౌకు అలా రాసింది అలా పైకి వెళ్తే బంకరాళము చేరి ఆ తర్వాత హిరణ్ గగర్భలోకము చేరును మీకు తెలిసిందే ఇది ఆ బాగా తెలిసిందంటే తెలిసిందండి ఏం తెలిసిందండి మీరు ఏమనుకుంటారు ఏదో ఇచ్చినట్లు ఇచ్చినట్టుగా ఇచ్చాడు కాబట్టి ఇది తెలిసిందని మీరు ఏమీ తెలియదు ఐ సజెస్ట్ మీకు తెలియకపోవడమే కదా చెప్పినా కూడా ఏమీ తెలియదు నాకు తెలిసిపోయిందని ఆయన భ్రమపడుతూ ఉంటాడు ఆయన చెప్పినప్పుడు తల ఊపడానికి మీరు అలవాటు పడుతుంటారు మీరంటే మీరని కాదు జనరల్ ఎందుకంటే జటిలమైన దాన్ని ఇదేదో చాలా గంభీరమైన విషయం రా మంచిది అయి ఉంటుంది అంత పట్టుకుంటాం ఆ అధికారి పాయింట్ ఇక్కడ అలాగే ఉండదు చాలా సరళంగా ఉంటుంది అయితే మోక్షశాస్త్రం వ్యర్థమవునా కాదా బంధం సత్యం అవ్వాలిగా మోక్షశాస్త్రము సార్థకం అవ్వాలంటే బంధం ఉండాలి ఉండాలంటే సత్యం కావాలి బంధం నిత్య అయితే ఇంట్ శాస్త్రం అని అంటే చూడండి ఆ విచారము సరళంగా ఉంటుంది కష్టంగా ఏమంటుంది మంచిది ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఈ పూర్వపక్షము సరికాదు ఎందుకని ఆత్మయల్లు అవస్థాభేదము కుదరదు ఎంత విలక్షణమైన ప్రతిపాదన ఆత్మ అంటే నేను నేను నందు నేను నేను యొక్క స్వరూపానికి ఆత్మ అని పేరు ద బీయింగ్ ఆఫ్ మన్ సెల్ఫ్ దానికి ఆత్మాని పేరు ఈ ఆత్మయందు అవస్థాభేదము లేదు ఇది పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలి అది సరళంగా ఉంటుంది సరళము వెరీ క్రిటికల్ అంటే చాలా సూక్ష్మమైనది తలస్పర్శి అది మన బంధమోక్షాలను నిర్ధారించేటువంటి అంశం ఆత్మకు అవస్థాభేదము లేదు మీరు మీరు ఒకటి అభ్యాసం చేయండి అవస్థాభేదం లేదు అన్నదానికి మీకు నేను దృష్టాంతం చెప్తాను ఇప్పుడు తెల్లారింది పొద్దున్న కాఫీ తాగాలి అని అన్నారు అనుకోండి అప్పుడు నేను ఎలా ఉన్నది ఆ నేను అది ఉదయకాలము దాంతో పెనవేసుకుపోయి ఉన్నట్టుగా అనుభవానికి వస్తుంది అంతే కదా తెల్లారిందండి కొద్ది ఇప్పుడు లేచి పళ్ళుకోకుండా అరగంట అయిపోయినంత కాఫీ లేదు ఏమీ లేదు అంటే ఏమైంది ఆ ప్రాత కాలంలో కాఫీ తాగుతా దీని వీటి అన్నిటితోటి నేను కరవేసుకుపోయి ఉన్నట్టుగా ఉన్నాను పన్నెండు అయిందండి ఇంకా భోజనాలు వడ్డించరు ఇంకా ఇప్పుడు సహస్రనామం మొదలుపెట్టారు ఇంకెప్పటికి చేయలేదండి ఎందుకంటే లలిత సహస్రనామం పన్నెండు గంటలకు మొదలు పెడితే భోజనాలు వడ్డించేపడికి రెండున్నర అవుతున్నాయి నక నక లాత ఎంత సరి కూర్చుంటాం అంటే అప్పుడు కూడా ఏమైంది ఈ నేను అనే ఆత్మ దానికి కాల అవస్థావస్థతోటి దాన్ని ముడిపెట్టినట్టుగా మనకు అనుభవానికి వస్తుంది అవునండి కాబట్టి మనకి ఏమనిపిస్తుందంటే అవస్థలు మారుతుంటే ఆత్మ కూడా మారిపోతుంది అనేటువంటి ఒక భ్రమ కలుగుతుంది మీరు పని మీరు పొద్దున్న లేచారు కదా ఇది ఉదయకాలము నేను ఉదయకాలము ఉన్నాను అని మీకు కదా మీరు ధ్యానంలో కూర్చోండి ధ్యానం అంటే మళ్ళీ దాన్ని మీరు కాంప్లికేట్ చేయకూడదు దాన్ని జటిలింగ్ చేసి పెట్టకూడదు లోకంలో ఇవేవో ధ్యానాలు జటిలమైన ధ్యానాలు చెప్పి వాళ్ళు ఉన్నారు అదేమి వాటి వల్ల ఎంతో కొంత మనస్సుకు ఏకాగ్రత చిక్కితే చిక్కవచ్చు కాక కానీ వాటి వల్ల బంధ విముక్తి ఉండదు మనిషికి వికాసం కలగాలంటే కొంత నిర్గుణ ధ్యానం చేయాల్సి ఉంటుంది సో ధ్యానం ఎలా చేస్తారు నేను అనేది ధ్యానం చేయాలి అహమస్మి నేను ఉన్నాను దీన్ని ఏమంటారంటే ఆత్మనిష్ట అంటారు అంటే మీరేం చేయాలి మీరు మీ మీతో మీయందు శాంతముగా నిలిచి ఉండాలి ఎప్పటికీ మిమ్మల్ని మీరు విడిచిపెట్టి ప్రపంచంలో పరుగులు తీయటానికి అలవాటు పడుతున్నారు కదా ఈ ప్రపంచంలోకి పరుగులు తీయటం మానేయండి మానేసేయండి అంటే ఏమిటి కంటితో చూడకండి మనస్సుతో రూపాలని స్మరించకండి చెవితో వినకండి మనస్సుతో శబ్దాలని స్మరించకండి అయిపోయిందంటే నామము రూపము చూసేది రూపము వినేది నామము ఇప్పుడు కంటితో చూడద్దు చెవితో వినద్దు మనస్సుతో స్మరించద్దు అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు మీలో ఉంటారు మీరు దేనితో ఉంటారు మీతో ఉంటారు ఏం చేస్తూ ఉంటారు ఏమీ చేయకుండా శాంతంగా ఉంటారు ఏమో కష్టం కష్టమేమి సింపుల్ మెడిటేషన్